ఆచరణ క్రమంలో మారిపోకూడదు అనమాట ఎందుకని అంటే స్వరూప జ్ఞాన నిష్ఠుడే మానవ లోకంలో ఉత్తముడు ఈ ఉత్తముడు ఎట్లా ఆచరిస్తాడో ఎట్లా జీవిస్తాడో మిగిలినటువంటి ప్రజలందరూ కూడా అను చుట్టుపక్కల ఉన్న ప్రజలు కాని అనుసరించే వాళ్ళు కానీ అందరూ ఆ ఆయన జీవిస్తూ ఉంటారు కాబట్టి స్వరూప జ్ఞాన నిష్ఠుడు జాగరూకుడై ఉండాలి ఎందుకనిట ఈయనకున్న లక్షణాలు ఎలా ఉండాలట ముందు నుంచి చెప్తున్నాడు స్వరూప జ్ఞాన లక్షణాలు సచిదానంద నిత్య నిర్మలతాత్మన ఎలానే ఎలా కనబడుతుందండి అని భగవాన్ సత్యాయిని అడిగాడు వారేం చెప్పారంటే సరే నన్నే ఉపమానంగా తీసుకోండి మీరు లవ్ ఈజ్ మై ఫార్మ్ మై బ్రెడ్ ప్లీజ్ ఈజ్ మై ఫుడ్ మై లైఫ్ ఈజ్ మై మెజ్ ఎక్స్పాన్షన్ మై లవ్ ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద అంతే ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ఆచరణ పూర్వకంగా ఈ ఆరు లక్షణాలు స్వరూపజ్ఞానలో కనపడాలి వాడి స్వరూపమే ప్రేమాత్మ స్వరూపము వాడి శ్వాసయే సత్యము వాడి ఆహారమే ఆనందము ఆనందం అంటే దివ్యానందం విషయానందం కాదనమాట ఆత్మానందం స్వాత్మానందం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అట్లాగే ఏమండి ఏమైనా చెప్తారా మై లైఫ్ ఈజ్ మై మెస్ ఎక్స్పాన్షన్ ఇస్ మై లైఫ్ అంతే నా జీవితమే ఒక సందేశం అన్నట్లుగా ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడా ఎక్కడ భ్రాంతిగతమైన జీవనము ఎక్కడా భ్రాంతిజన్యమైనటువంటి జీవనము కనబడకూడదు అన్నమాట ఇది స్వరూప జ్ఞాన నిష్ఠుడు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా జాగరూకుడై స్వరూప జ్ఞానంలో మేలుకొన్న వాడై కళ్ళు నిలుపుకొని మంచినీళ్ళు శాంత చిత్తుడై ఉన్న వస్తువుని యథార్థ వస్తువుని ఉన్నది ఉన్నట్లుగా గుర్తుపట్టేటటువంటి వాడెవడు ఉన్న ప్రకాశాన్ని మాత్రమే చూస్తున్నవాడెవడు జగత్తు కనపడలేదు వాళ్ళకి కేవలం ప్రకాశమే కనబడుతుంది జగత్తు కనబడడానికి ఆధారమై ఉన్న ప్రకాశమే కనబడతాం బాహ్యాంతరముల లోపల బయట లోపల బయట జగత్తు ఖాళీ అయిపోయింది కేవలం ప్రకాశమే ఉంది అతనిని జగత్ అనే సూపర్ మార్కెట్ ఇంతా తిప్పి చూపెట్టాం భూమండలం అన్ని దేశాలు ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి మరీ చూపెట్టాం నీకేం కావాలంటే అది కొనుక్కోవయా నీకు ఏది కావాలన్నా ఇచ్చేస్తాను అన్నా ఏది సరే ఈ భూమండలం మొత్తానికి నేను అధిపతి చేయమంటావా అది కూడా చేస్తాను అంటూ ఎవరు ఆదిశారు